ఒక ఆయన చెట్టు కింద పడుకుని ఉన్నాడు అంతవరకు అక్కడ కూర్చున్నాం సాయికుల్ వన్ సభా మండపం ప్రారంభోత్సవం ఆ రోజున ఆ నిర్మాణానికైన ఖర్చు మొత్తం ఒక ఆయనే ఇచ్చేది నేను ఏదన్నా మీకు ఇస్తానండి అన్నట్టు బాబా గారు ఏమి ఇస్తావా అన్నాడు నాకేమిస్తావా అని అన్నారు మీకేమిస్తానండి నాకెందుకయ్యా బాబు నాకేం అవసరం లేదు నాయన నాకేం వ్యక్తిగత జీవితంలో సత్యనారాయణ రాజుగా సత్యసాయిగా ఈ రెండిట్లో రెండు పాత్రలలో నాకేం అవసరం లేదు ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అన్నారు ఓ పని చేస్తానండి మిమ్మల్ని చూడడానికి రోజు పదివేల మంది వస్తున్నారు ఈ పదివేల మంది పాపం ఎండలో కూర్చోలేక నానాలు పడిపోతున్నారండి చెట్టు కింద పుట్ట కింద చెట్టు ఎక్కివా అక్కడ ఇక్కడ కూర్చుని ఈ పదివేల మంది కూర్చోడానికి సరిపడా ఒక సభా మండపం నిర్మిస్తానండి సరే నువ్వేం నిర్మిస్తావు ఎలా నిర్మిస్తావు అక్కడ ఎలా నిర్మిస్తావు ఇదేదో నీ ఐడియా బానే ఉంది కానీ అవి ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నారు రేపు పని చేస్తానండి అయ్యే ఖర్చు అంతా నేను పెట్టుకుంటానండి అనమాట మరి నీ జీవితకాలం నువ్వు సంపాదించింది అంతా అయిపోతుంది కదా మరి ఎట్లా తర్వాత ఎట్లా జీవిస్తాను ఆయన అన్నారట ఆయన ఇస్తానండి నేను వెంటనే బుచ్చేసుకోలే అడిగాడు మరి నువ్వు ఎట్లా జీవిస్తావు బాబు అంటే మీ ఆశ్రమంలో ఏదో చెట్టు కింద పడుకుంటానండి సరిపోతుంది నాకు అన్నాడు అదేమిటి సరే చూద్దాంలే ఇదంతా కాలక్రమంలో అయినాక అయినప్పుడు సాకారం చూద్దాంలే అని దాటవేశారు చాలా కాలం క్రితం విషయం పంతొమ్మిది విషయం ఓ పది సంవత్సరాల తర్వాత అది సాకారం అయింది నైన్టీన్ అయిన తర్వాత ఆ రోజు ప్రకటించారు ఫలానా వ్యక్తి ఫలానా చెట్టు కింద ఒక ఆయన పడుకుని ఉంటాడు ఆయన కొద్దిగా పిలుచుకురండి ఎవరో ఎవరో తెలియదు ఈ సాయి కులవంత సభా మండపం నిండిపోయింది మొత్తం పదివేలు నిండిపోయారు బయట పదివేల మంది కూర్చున్నారు లోపల పదివేల మంది కూర్చున్నారు అందులో మేము కూడా ఒకళ్ళం సరే కూర్చునున్నాం ఎటు ఎవరినో ఫలానాయిని పిలుచుకురండి అని బాబా వారు ఓ పది మంది పెరిగెట్టే ఆయన ఎక్కడున్నాడో వెతకాలి కదా ఏ చెట్టు కింద ఉన్నాడు ఆ ఆశ్రమం అంతా వెతికి మొత్తానికి ఆయన పడికొచ్చారు ఈనేనండి కొల్వంత గారు అని పరిచయం చేశారు ఏమిటి ఈయన కులవంతరాయి గారు ఆయన ఆ జన్మ ఆ జన్మలో సంపాదించిన ఐశ్వర్యం మొత్తాన్ని ఆ సభా మండప నిర్మాణానికి ఖర్చు పెట్టి ఏమంటే మరి బాబు ఈయనకి ఇల్లు లేదు వాకిల్ లేదు ఏం చేద్దాం మరి ఇక్కడే ఉంటాను స్వామి మీ దగ్గరే ఎక్కడో చూడ అన్నారు సరే ఈయనకి ఒక శాశ్వత నివాసం ఇచ్చేసేయండి అన్నారు బాబు ఏతావాత ఈ ఇచ్చిన పెద్ద మనిషి మళ్ళీ అక్కడ లేడు వెళ్ళి హాయిగా మళ్ళా చెట్టుకినప్పుడు చూడండి దాసోహంలో ఉన్నంత ప్రశాంతత సోహంలో ఉండదు దాసోహంలో ఎలా ఉంటాడు ఆహా అసలు వాడికి ఉనికి లేదు ఎందుకని అన్ని వదిలేసాడు కదా నేనన్నది మొత్తం వదిలేసాడు కదా తానన్నది మొత్తం వదిలేసాడు హాయిగా ఉన్నాడు అదే ఇది ఏమంటే ఎప్పుడు పనికి ఇది అన్ని వేళలా పనికిరాదు కానీ ఇది ఉండాలి ఇది దాసోహం ఉండాలి ఈ సర్వస్వ శరణాగతి ఉండాలి ఇది లేకపోతే స్వరూప జ్ఞానం రాదు చూడండి సీతారామాంజనేయ సమాజంలో ఆంజనేయ స్వామికి ఒక్కడికే శ్రీరామచంద్రమూర్తి భోజించండి అని కూడా చెప్పాను ఎందుకని ఆయన సర్వశేషరణ కాబట్టి దాసోహం కాబట్టి అంత సహాయం చేశాడుగా సుగ్రీవుడికి చెప్పొచ్చుగా ఆహా సుగ్రీవుడికి అధికారిత్వం లేదు ఆయన సఖుడు మైత్రి వరకే పనికొస్తాడు ముది మైత్రి ముదిత కరుణ ఉపేక్షలో మైత్రికి పనికొస్తాడు అంతవరకే సుగ్రీవుడు విభీషణుడికి చెప్పచ్చుగా లంకా నగరాన్ని జయించాం ఆ బంగారు లంక మొత్తానికి విభీషణుని అప్పజెప్పాం ఆ విభీషణుకు చెప్పచ్చుగా ఎప్పుడు రామరాం రామ్ రామ్ రామరాం రామరామ జపమే చేసేడు విభీషణుడు రాముడు చూడకపోయినా కూడా అని అనుకుంటే ఆ విభీషణుడు కూడా మైత్రి ఒకటే సరిపోయింది అంతే మిగిలిన వాళ్ళ మిగిలిన సరిపోలే కాబట్టి ఎవరితో అయితే మైత్రి ముదిత కరుణ ఉపేక్ష ఈ నాలుగుని దాటితే గాని సర్వశ్వ శరణాగతి రాదు ది గుర్తుపెట్టుకోవ దాసోహన్న స్థితికి చేరాలి అంటే నువ్వు ఈశ్వరుడితో మైత్రి చెయ్యాలి ఈశ్వరుడితో సంతోషంగా ఉండాలి ఈశ్వరుని యొక్క కరుణకు పాత్రుడవ్వాలి ఈశ్వరు మిగిలిన జగత్తనంతా ఉపేక్షించి ఈశ్వరుడినే పట్టుకోవాలి నా కోసం నువ్వేం త్యాగం చేసావు అని బిడ్డ తల్లిని అడిగాడు అనుకోండి ఒక పిల్లవాడు తల్లిని అడిగాడు అనుకోండి ఏమైనా నా కోసం నువ్వేం త్యాగం చేసావు నేను ఎందుకు గౌరవించాలి నేను నీ పాదాలకి ఎందుకు నమస్కరించాలి ఊహరే బాబు నన్ను నేను పోగొట్టుకుని నీకు జన్మనిచ్చా ఆవిడ పిల్లవాడిని కనడం అనేది పునర్జన్మతో సమానమైనటువంటి సమానమైనటువంటి ఎందుకనంటే ఒక సందర్భాన్ని బట్టి ఆ సమయంలో ఒక పది నిమిషాల నుంచి ఒక నలభై నిమిషాల పాటు ఆవిడ స్పృహను కోల్పోతుంది అన్కాన్షియస్ అవుతుంది కొంతమంది ఆ చాలా తక్కువ సమయం కూడా ఉంటుంది కానీ పది నిమిషాలైనా ఉంటుందని అంటాం కనీసం పది నిమిషాలైనా ఆ స్పృహని కోల్పోయిన అన్కాన్షియస్ స్థితిలో ఉన్నప్పుడే ఆవిడ జన్మనివ్వడం జరుగుతుంది ఈ అన్కాన్షియస్ అన్నది మరణంతో సమానమైన మనం గాఢ నిద్రావస్థలో కూడా ప్రతిరోజు అన్కాన్షియస్ అవుతున్నామా కాన్షియస్ గా ఉన్నామా ఆరు ఈ అన్కాన్షియస్ ఆర్ కాన్షియస్ అంటే అర్థం ఏంటి నీ కామము నీ కర్మ నీ భోగము నీ వృత్తి నీ సంస్కారం నీ వాసన ఈ ఆరు కేటగిరీలు సచలనమై అంటే చలనశీలమై